శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమా భగవత్పాదశంకరకర ఓప్యాయమీ వాక్ ప్రాణశ్చక్షుత్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకు మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేస్ తదాత్మని నిరేయ ఉ ఉపనిషత్సూర్మాస్యి సుతు తే మయి సన్ ఓం శాంతి శాంతి శాంతి ోత్రోత్రనసో మనసు వాచం స ఉ ప్రాణుషక్షురతిధీరాేతృ ఏది మనస్సుని ప్రేరేపిస్తోంది ప్రేరేపిస్తోందని కాదు దేని యొక్క సన్నిధి మాత్రముచే ఆ మనస్సు మొదలైనవి ప్రేరణను పొందినవై ప్రవర్తిలుతున్నవి అని ప్రశ్న అది ఏమిటో చెప్పాలి దానికి సమాధానం ఏమిటంటే అది చెవికి చెవి శ్రోత్రస్సు శ్రోత్రం చెవికి చెవి దీంట్లో చెవికి అనే విభక్తి అది వినికిడి వినికిడి ఎందుకంటే షష్ఠీ విభక్తి వెనక్కలు ఉన్న షష్ఠి విభక్తి పక్కనే ఉన్న చెవి ప్రథమా విభక్తి అంతము అది దాన్ని చెవి అనుకోకూడదు అది సంథింగ్ అదర్ దాన్ వినికిడి చెవి కంటే విలక్షణమైనది చెవి అంటే వినికిడి ఈ ఫిజికల్ చెవి కాదు ఎనాటమి కాదు వినికిడి అనే ఒక ఫ్యాకల్టీ ఒక పవరు దానికంటే విలక్షణమైనది అయినప్పుడే ఆ పదప్రయోగం అలా ఉంటున్నాయి సో అంటే వినికిడి అనే దాన్ని వినికిడిలు రెండు వినికిడులు ఉండవు ఒకటే వినికిడి ఉంటుంది వినికిడికి వినికిడి అంటే దాంట్లో ఒకటి వినికిడి ఒకటి వినికిడి కానిదీను ఏమంటే షష్ఠీ విభక్తి అంతము వినికిడి వినికిడి కానిది వినికిడి కంటే విలక్షణమైనది ప్రథమా విభక్తి అంతం శ్రోత్రస్సు శ్రోత్రం అలా ఎందుకు పెడతారంటే వినికిడికి వినికిడి అని ఎందుకు పెడతారంటే ఈ వినికిడి అంటే యథార్థమైన వినికిడి ఏది గలదో దీని సారము అది ఏ అని చెప్పడం కోసం మొదటి వినికిడి ముఖ్యార్థం తీసుకోవాలి షష్టము రెండవది మెటఫారికల్ రూపకాన్ని ప్రయోగించి అలా చెప్పారు నిజానికి అదే రూపకమని కాదు ఇప్పుడు చంద్రుణ్ణి చూపించి అయం చంద్ర అంటే అది రూపకం కాదు ప్రియురాలి ముఖాన్ని ఈ ముఖం చంద్రహ అంటే రూపకం అవుతుంది అయం ముఖం ఇదం అయం చంద్ర అని పెరిగిరాలు ముఖాన్ని చూపిస్తే అది రూపకం అవుతుంది చంద్రుణ్ణి చూపిస్తే అది ముఖ్యార్థమే అవుతుంది కాబట్టి వినికిడికి వినికిడి అన్నప్పుడు షష్ఠ్యం తము ముఖ్యార్థం తీసుకోవాలంటే ఈ ఫ్యాకల్టీ ఈ ఫ్యాకల్టీకి ఫ్యాకల్టీ అంటే దీని వెనుక దీనికంటే విలక్షణంగా ఉండి దీని వెనుక ఉండి దీన్ని నిలబెడుతో దీన్ని ఫంక్షన్ చేసి ఇట్లా చేస్తో దీనికి సారభూతమైన తత్వం ఏది గలదో అది అని అభిప్రాయం ఓకే అలా చెప్తారు దాన్ని శ్రోత్రస్సే శ్రోత్రం పొందే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఇలా ఈ డొంక తిరుగుడు ఎందుకు అంటే దానికి అవన్నీ వస్తాయి ఆ రీజన్ అంతా వస్తుంది సో ఏ తత్వాన్ని గురించి శిష్యుడు ప్రశ్నించినాడో దానికి సమాధానం ఏమిటంటే ఆ తత్వము ఆ రియాలిటీ ఆ సత్యతత్వము అది వెనికిడికి వెనికిడి అలాగే అది మనస్సుకి మనస్సు మనస్సు అంటే అక్కడ ఒకటి కూర్చునేమి ఉండదు ఇప్పుడు చెవి అయినప్పుడు చెవి అంటే ఫిజికల్గా ఒకటి ఉంటుంది అక్క వినికి అంటే అది ఫిజికల్గా ఉండేది ఏం కాదు ఆ ఫిజికల్ ఎనాటమీలో ప్రకటమవుతున్న ఒకనొక శక్తి ఒకనొక సామర్థ్యం దాన్ని వినికిడి అంట అది ఆ ఎనాటమీలోనే ప్రకటమవుతుంది మరో ఎనాటమీలో ప్రకటం కాదు అది సో అలాగే మనసహ మనహ అన్నప్పుడు కూడా మనస్సు అన్నది ఒక ఫిజికల్ ఐటమ్ ఏం కాదు ఇట్స్ నైటం ఫిజికల్ కాకుండా సూక్ష్మమైనది ఐటమ్ లోపలిగా ఉందని కూడా అనుకోకూడదు మనహ అంటే ఇట్ ఈస్ మనన సామర్థ్యం అని అర్థం మననాన్ మనహ అంటారు మననము చేయుట మననము చేయుట అంటే దేని గురించో ఒక దాని గురించి ఆలోచించుట అని అర్థం తెలుగులో చెప్పాలండి దాన్ని మననము చేయుట కాబట్టి మనస్సు ఎప్పుడు ఉంటుంది మనస్సు మననం ఉంటేనే మనస్సు ఉంటుంది మననం లేకుండా మనస్సే ఉండదు మనస్సే లేదు అనడానికే సైలెంట్ మైండ్ అని అనొచ్చు మైండ్ సైలెంట్ అయిపోయిందంటే అర్థమేటండి రెండు రకాలుగా చెప్పొచ్చు మైండ్ సైలెంట్ అయిపోయిందంటే ఇప్పుడు ఉంది సైలెంట్ మోడ్లో ఉంది తర్వాత మళ్ళీ పైకి వస్తుంది యాక్టివ్ మోడ్లోకి వస్తుంది అని అలా అనుకోవచ్చు మీరు తప్పేం కాదు లేదా ఇప్పుడు మనస్సు అనేది లేదు silent mind is same as no mind they they use both expressions kabatti so mana the point that i am trying to make is mananam unnapode manass undane mi kalpisthu telusukuni mana mananam lene manassu lene led anyway the the the main point through that main sapadalasunna vishayam entante manasu anaga manana samarthyam అటువంటి మనన సామర్థ్యమునకు మనస్సు అంటే మళ్ళీ షష్ఠ్యంతం ప్రథమాంతం మనన సామర్థ్యం ముఖ్యార్థం మనకు అనుభవానికి వచ్చేటువంటి మనన సామర్థ్యం ఏది కలదో దానికి మనస్సు అంటే దాని వెనుక ఉండి అనుభవానికి వచ్చినట్టుగా అనుభవానికి రానిది మనస్సు అనుభవానికి వచ్చినట్టుగా అనుభవానికి వస్తే మీరు చూపించి చెప్పొచ్చు ఇది అలా అనుభవానికి రానిది మనస్సుని బట్టి మాత్రమే దానిని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ గా దాన్ని తెలుసుకోవడానికి కుదరదు వయాద మైండ్ ఓన్లీ యూ హెవ్ టు అప్రిషియేట్ దాట్ డైరెక్ట్ గా మైండ్ని మీరు పక్కన దాన్ని పక్కన డైరెక్ట్ గా దాన్ని తెలుసుకోవడం కుదరదు వయాది మైండే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో మనస్సో మనహ్యంతమైన మనస్సునకు ప్రథమాంతమైన మనస్సు అంటే మనన సామర్థ్యము మనన సామర్థ్యము వెనుక ఉండేది మనన సామర్థ్యము కంటి విలక్షణమైనది మనన సామర్థ్యము యొక్క సారభూతమైనది అటువంటిది ఆ ఏదైతే వాక్కునకు వాక్కు వాచోహ వాచం ఏమండి అదియే అదే తత్వాన్ని చెప్తున్నారు అదియే ప్రాణస్య ప్రాణ సో ప్రాణశబ్దానికి ప్రాణశబ్దానికి రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు రెండు మూడు రకాలుగా అర్థం చెప్పవచ్చు మొత్తం దేహమంతా వ్యాపించి ఉండే వైటల్ ఫోర్స్ అని ఒక అర్థం అని ముఖ్య ప్రాణము అంటారు లేకపోతే ప్రాణశబ్దాన్ని కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పరిమితం చేస్తారు ప్రాణము ఉందా పోయిందా అంటే ఏం చేస్తారు ఉచ్ఛ్వాస చూస్తారు శ్వాసను చూస్తారు కనుక శ్వాసకు పరిమితం చేసి ప్రాణశబ్దాన్ని వాడతారు లేదా ప్రాణశబ్దాన్ని ఇంద్రియము అనే అర్థంలో వాడతారు వాక్కు ఒక ప్రాణము చెవి ఒక ప్రాణము కన్ను ఒక ప్రాణము ఇంద్రియము అనే అర్థంలో పడతారు లేదా ప్రాణాపాన వ్యానోదాన సమానములోనే ఐదు వృత్తుల్లో ఒకనొక వృత్తి మొదటిది అనే అర్థంలో వాడతారు లేదా ఘ్రాణము అనే అర్థంలో వాడతారు ఘ్రాణేంద్రియము అనేంద్రియాలతో పాటుగా ఇదో ఇంద్రియం కదా ఎక్కొచ్చి ఘానేంద్రియాన్ని పర్టికులర్గా ప్రాణశబ్దంతో ఎందుకు వాడతారంటే శ్వాసను ఘాణేంద్రియము కలిసి ఉంటాయి ఇక నాటి సెపరేట్గా శ్వాస లేండే ఘాణం ఉండదు ఘానం శ్వాస ఉండదు అంతే శ్వాస లేనిదే ఘాణము ఉండదు కాబట్టి ప్రాణశబ్దాన్ని ఘానార్థంలో కూడా వాడతారు అన్ని రకాలుగాను వాడతారు ఆ సందర్భాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఏమిటంటే ఇక్కడ ఎలా వాడారు అక్కడ ఎలా వాడారు అని అలా కంప్లైంట్ చేయకూడదు సో శుద్ధము ప్రాణస్య ప్రాణ చక్షుషు కన్నుకు కన్ను అని అంతే చెప్పారు ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ తత్వాన్ని డైరెక్ట్గా చెప్పకుండా వయా చెప్తున్నారు భయా చెప్తున్నారు తప్ప ఇది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ గురించి ఏమిటో చెప్పమని అడిగాడు అనుకోండి పల్లెటూరాయినొచ్చి ఎలక్ట్రిసిటీ ఏమిటో చెప్పడం చెప్పమంటే చూడు ఈ ఫ్యాన్ తిరుగుతోంది కదా ఈ ఫ్యాన్కి ఏది ఫ్యాన్ దీపానికి ఏది దీపమో కూలింగ్కి ఏది కూలింగో హీటింగ్కి ఏది హీటింగో అది ఎలక్ట్రిసిటీ అని చెప్పినట్టు అయింది వీరు వేలు పెట్టే షాక్ కొట్టాక్కి ఏది షాక్ అది ఎలక్ట్రిసిటీ అని చెప్పినట్టయింది అలా కాకుండా మీరు అలా చెప్పవద్దండి ఫ్యాను హీటరు కూలింగ్ ఇవేం పెట్టద్దు అసలు ఈ గ్యాడ్జెట్స్ ఏం పట్టుకుండా వద్దు మీరు డైరెక్ట్గా నాకు ఎలక్ట్రిసిటీ నుంచి చెప్పంటే మీరు చెప్పండి చూస్తా యు కెనాట్ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ గురించి చెప్పడం సంభవం కాదు అని అలా తీసుకోవాలి దృష్టాంతం అలా తీసుకోవాలి అంతే మీరు ఎక్కడో పుస్తకంలో డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ చెప్పింది తీసుకొచ్చి నాకు చెప్పు వినిపించకూడదు ఎందుకంటే నేను ఎలక్ట్రిసిటీ గురించి పాఠం చెప్తున్నానా లేకపోతే దృష్టాంతం చెప్పానా సో యూ హ్యావ్ అండర్స్టాండ్ నాకు ఇలాంటి స్టూడెంట్ ఒకటి తగలే తగిలే కదా వాడు ఎలక్ట్రికల్ నేను అడిగా నేను చదివేట నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ నువ్వు ఇంకా మరి మాట్లాడదు కూర్చోమని చెప్పాను ఎందుకంటే నేను ఎలక్ట్రిసిటీ పాఠం కాదుగా చెప్తుంటా నేను ఊరికే దృష్టాంతంగా దృష్టాంతం యొక్క లక్షణం అర్థం చేసుకోవాలి అంతేకాని న్యూస్ ఛానల్స్లో లాగా తయారు చేయకూడదు ఓకే సో ఎనీవే అది ఆ తత్వము ఇప్పుడు అంత డైరెక్ట్గా తెలియబడని ఆ తత్వాన్ని ఇలా వయా ఈ ఇంద్రియ వ్యాపారముల ద్వారా తెలుసుకుని మనం ఏమిటి ఉద్భరించేది కొన్ని ఇంద్రియ వ్యాపారాలు అంటే మనకి అనుభవంలోకి వస్తున్నాయి వాటితోటి మనకి ప్రయోజనం సిద్ధిస్తూ ఉన్నది జీవనయాత్ర సాగుతున్నది ఆ ఇంద్రియ వ్యాపారాల రకాల ఏదో ఉంది అది డైరెక్ట్గా తెలియదు వాటిని వయా మీడియానే తెలుసుకోవాలి అంత కష్టపడిపోయి దాన్ని తెలుసుకుని ఉద్ధరించేదే ఉంది అని అనవచ్చు దానికి సమాధానం ఏమిటంటే ఆ తత్వాన్ని తెలుసుకుంటే జీవన్ముక్తి కలుగుతుంది అతిముచ్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాత్ అమృత భవంతి ధీరపురుషులు ధీరులు అంటే వేదాంతమనేది ధీరుల కోసమే ఉద్దేశించబడినది కాయరంకా నహి హే అంట అంటే పిరికి పందలకి పిరికివాళ్లకి వేదాంతాన్ని చెప్పరు అది వర్కౌట్ కాదు అయితే ధైర్యం అంటే ఏమిటి ఇప్పుడు రోడ్డు మీద ఇది గూండాలు ఉంటారు రెండు రౌడీషీటర్లు వాడు కత్తి పట్టుకుని తిరుగుతూ ఉంటాడు రోడ్లు సినిమాల్లో ఉంటారు అలా మామూలు లోక నిత్య జీవితంలో అలా ఉంటే అక్కడ ఉండే పది మంది షాప్ కలిసి మొత్తి పంపిస్తారు అలాంటి అలాంటి రుభావు చేనిస్తారా రోడ్డు మీద పడి ఎలా అలర్ చేనిస్తారా ఏదో మామూలు సామాన్య జీవులు ఇగ్నోర్ చేస్తారు తప్ప అక్కడ ఉండి ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలాంటి పొగమవుతారా అని ఒప్పుకోరు కాబట్టి ఒకవేళ వాడు మరీ పొగరమోత అయిపోయి మర్డర్లు చేసేసి అలా రోడ్ల ముందు తిరిగి వేస్తున్న రౌడీషేటర్ అయినట్లయితే కొంచెం భయపడతారు సో అటువంటి రౌడీషేటర్ ఇక్కడ ధీరుడీ అభిప్రాయం కాదు అది కాదు ధైర్యం దాంట్లో ఇంకో రహస్యం ఉంది నీకు గట్టిగా అరుస్తున్నాడు అంటే హీజ్ ఎఫ్రైడ్ ఇన్సైడ్ అని అర్థం లోపల బితుకు బితుకుగా ఉంటాడు భయపడితే పైకి గట్టిగా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎవడైనా సుపీరియారిటీని మీకు ప్రకటించేటంటే వాడికి లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని అర్థం పైకి గట్టిగా అరిచేసి అలరి చేస్తున్నాడంటే వాడు లోపల భయపడుతున్నాడని అర్థం లోపల భయంలోని వాడు ఏమీ అలర్ చేయడు కాముగ కూర్చుంటాడు దగ్గరకు వస్తే కానీ అలరి చేయడు కాముగోర్చుంటాడు ధీరుడు అలా ఉంటాడు కాబట్టి ఇక్కడ ధీర అర్థము అంతర్బలము ఆత్మబలము గలవాడు అంటే మనోబలము గలవాడు మనస్సులో కామక్రోధ కామ కామనాలు అధికంగా ఉన్నట్లయితే వాడు భయభీతుడైపోతాడు ఎక్కువగా కామనలు ఉన్నవాడు ధైర్యాన్ని చేయలేడు వాడికి పో ఏదైనా పోతుందేమో అని భయంగా ఉంటాడు అంచేత అసలు త్యాగం చేయాలంటే ధైర్యం ఉండాల్సి ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఏదైనా ఇస్తున్నారంటే అయ్యో ఇది మనమేటట్టుకుంటే లాభం ఉంటుందేమో అనే కామన్ కానీ తీరా ఇచ్చేస్తే మనకి నష్టం వస్తుందేమో అనే భయం కానీ ఉన్నట్లయితే మీరు ఎలా ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు ఏదో కొంత మేరకైనా మీరు నిష్కామంగా భయరహితంగా ఉన్నప్పుడు మాత్రమే త్యాగాన్ని చేయగలుగుతారు కాబట్టి ధైర్యం అనేది ఉండాలి ఆ ధైర్యం లేకపోతే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు ఈ వేదాంతం చదువుకునే వాళ్ళు ఆ పాయింట్ని పట్టుకోరు అందుకోసం నేను ఎట్లే చెప్తున్నా స్వామి వివేకానంద దాన్ని బాగా చెప్పాడు దాన్ని ఆయన హైలైట్ చేసింది మెయిన్ ఇది ఇది మాట ఆయన హైలైట్ చేశాడు ఆయన ఏమన్నారంటే ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ ఫియర్లెస్నెస్ లేకుండా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు మాత్రమే గాడ్ మీద కాన్ఫిడెన్స్ కలిగి ఉండగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడు గాడ్ మీద కూడా వాడి కాన్ఫిడెన్స్ ఉండదు అని ఆయన ఓ మాట అంటాడు ఇప్పుడు మీరు ఈ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారనుకోండి అక్కడికి వచ్చి చాలా బుద్ధిమంతుల్లాగా దండాలు పెట్టేస్తో పూజలువి చేసేస్తో కోరికలు కోరేసుకుంటో ఇలాగ గుంజీలు తీసేస్తో కనపడతారు ఆల్ దట్ మే నాట్ బీ ట్రూ ఓషన్ అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ కుడ్ బి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది భయస్వభావము అంటే తనకి దక్కదేమో తన చేతిలో జారిపోతుందేమో అనే భయస్వభావము ఆ భయస్వభావం నుంచి వచ్చిన భక్తి అది చాలా సూపర్ఫిషియల్ భక్తి అది అది భక్తి కానే కాదు అలా నా బతుకు నేను బతుకుతాను నా తిండి నేను సంపాదించుకుంటాను నా బతుకు నేను బతుకుతాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఉన్నవాడు భక్తి చేస్తాడు దేవుని మీద అది అసలైన భక్తి అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా దేవుడి మీద భక్తి చేసేవాడు ఆ భక్తి అది ఇట్స్ ఎ విషీవాషి వెరీ సూపర్ఫిషియల్ ఇమోషనలిజం తప్ప అది యథార్థమైన భక్తి కాదు ఎనీవే సో ధీర గురించి నేను కొంత వ్యాఖ్యానం చేశాను నాకు అలవాటైన పద్ధతిలో సో అటువంటి ధీరులు మాత్రమే ఈ ఇంద్రియ వ్యాపారములను అతిక్రమించి వీటిని వీటిని పక్కన ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు అతి ముచ్చియా సో విడిచిపెట్టేయడం విడిచిపెట్టేటంటే ఎలా విడిచిపెట్టడం యు గో టు ది హయ్యర్ అండ్ లీవ్ ది లోవర్ అతి గో టు ది హయ్యర్ అండ్ లీవ్ ది లోవర్ పై కొమ్మ పట్టుకుని కింది కొమ్మ పట్టుకోకుండా కింది కొమ్మ విడిచిపెట్టేయకూడదు ఎప్పుడు కూడా ఇంకో కొమ్మ పట్టుకుని కింది కొమ్మ కాబట్టి సో ఆ విధంగా ఈ మనస్సును పట్టుకుని ఉన్నవాడు మనస్సు కంటే పైన మనస్సో మనహ అది పట్టుకుని మనస్సును విడిచిపెడతాడు అలాగా ఎప్పుడు వడవడ వాగేవాడు ఆ వాక్కు మూలంలో ఉండే ఆత్మతత్వాన్ని పట్టుకుని వాక్కును విడిచిపెడతాడు అంటే వాగడం మానేస్తాడు ఇట్ వర్క్స్ ది ఆల్సో యు గివ్ అప్ ద స్పీచ్ యూ విల్ రీచ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్పీచ్ అలాగా అతి ముచ్య ధీరాహ అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు అస్మాత్ లోకా ప్రేత్య నువ్వు మీ శ్లోకం మీకు సూక్ష్మ స్థూలంగా చెప్పేస్తున్నా అస్మాత్తు లోకాతు ఈ దేహము నుండి ప్రేత్య అంటే మరణించి ప్రేత్య అంటే మన ప్రేతము అంటే మనడం కదా ప్రేత్య అంటే అర్థం ఏంటో తెలిసిన మనిషి దేహాభిమానంతో బతుకుతూ ఉంటాడు అంటే ఏది దేహమో అది ఏ నేను అనే అభిమానంతో బతుకుతూ ఉంటాడు ఇప్పుడు మీకు కులాభిమానం కూడా దేహాభిమానం యొక్క మరి ఒక రూపమే మేం మేం బ్రాహ్మణులము మేం క్షత్రియులము అనేటువంటి కులాభిమానం ఉంటుంది అది కూడా దేహాభిమానము యొక్క ఒక రూపం దేహాభిమానమే పలు రూపాలుగా ఉంటుంది సో నేను బలవంతుడను అని అహంకారంతో ఒకడు ఉంటాడు అది కూడా దేహాభిమానమే నేను బక్క దిక్కు ఉన్నాను నేను అందంగా లేనని నేను నిరుత్సాహంతో ఒకటి ఉంటాడు అది కూడా దేహాభిమానం నేను అందంగా పచ్చగా ఎర్రగా ఉన్నానని ఒకడు పొగడమోతూ ఉంటాడు అది దేహాభిమానమే నేను అల్లగా ఉన్నాను అందంగా లేనని నేను నిరుత్సాహపడితో ఒకడు ఉంటాడు ఒకడు లేక ఒక అది కూడా దేహాభిమానం ఇవన్నీ కూడా దేహాభిమానం యొక్క కాబట్టి వన్ హు డైస్ టు ది బాడీ ప్రేత్యాస్మాన్ లోకాత్ ఎవడైతే దేహము ఎడల మరణిస్తాడో అంటే దేహము ఎడల మరణించుట అంటే దేహానికి మెయింటెనెన్స్ చేసుకోవటం దాని దాన్ని దాన్ని వదిలేయటం తాను దేహమునకు అతీతమైనటువంటి తత్వము కలిగి ఉంటుట దాన్ని టు డై టు ది బాడీ అని అంటారు వేదాంతంలో ఏమని చెప్తారంటే వైరాగ్యాన్ని గట్టిగా చెప్పడం వైరాగ్యాన్ని గట్టిగా చెప్పడం కోసం యు డై టు ది వరల్డ్ సో దాట్ యు కమ్ ఎయిట్ టు ది ట్రూత్ అని అంటారు అది వైరాగ్యం ఇంకా వివేకాన్ని బలంగా చెప్పడం you die to the body so that you will realize the truth. ట్రూత్ అని చెప్తారు సో అది ప్రేత్యాస్మా లోకాత్ అంటే ఆ విధంగా ఎవరైతే ది డై టు ది frame ki ఈ మోర్టల్ ఫ్రేమ్ కి అతీతంగా అమృత భవంతి జీవన్ముక్తిలో అమృత స్వరూపులో అయిపోతారు అది ఉడితే శ్లోకము యొక్క స్థూలమైన అర్థం నేను మీకు చెప్పాను ఇప్పుడు భాష్యకారులు దాన్ని వివరిస్తారు శ్రోత్రం అని అక్కడ ఉన్న ఫ్రేజు దాంట్లో శ్రోత్ర శబ్దాన్ని ఆయన వ్యుత్పన్నం చేస్తున్నారు శ్రోత్ర శబ్దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు శృణోతి అనేనా ఇది శ్రోత్రం దీని కరణ వ్యుత్పత్తి అంటారు అంటే అనేనా దీనితో వింటున్నాడు శుకుణతి కరణార్థం అనేనా అంటే దీనితో అంటే అది ఒక ఇన్స్ట్రమెంట్ అని అర్థం దాని సహాయంతో వింటున్నాడు కదా కరణార్థంలో వాడిన చేసిన దీనితో కోస్తున్నాడు కత్తితో కోస్తున్నాడు కత్తి కరణము నాలుకతో రుచి చూస్తున్నాడు నాలుక కరణము చెవితో వింటున్నాడు అంటే చెవి కరణము సో ఇది కర్ణ వ్యుత్పత్తి శ్రోత్రం ఆ విధంగా వచ్చింది శృణోతి నుంచి శ్రోత్రం అనేది కర్ణ వ్యుత్పత్తి చేత తయారైంది ఓకే దానికి అర్థం ఏమిటి ఇప్పుడు శబ్దస్ శ్రవణం ప్రతికరణం శబ్దాభివ్యంజకం శ్రోత్రం ఇంద్రియం ఇది భాష్యకారుల యొక్క శైలి శ్రోత్ర శబ్దాన్ని పట్టుకుని ముందు దానికి వ్యుత్పత్తి చెప్పి ఆ వ్యుత్పత్తిని అనుసరించి అర్థం చెప్పి ఆ అర్థాన్ని అనుసరించి అర్థం చెప్పడం ముందు వ్యుత్పత్తిని అనుసరించి చెప్పండి అర్థం వ్యుత్పత్తి చెప్పారు కదా వ్యుత్పత్తిని అనుసరించే అర్థం ఎవరు చెప్తారు వినుట అనే విషయమై వినుట గురించి శబ్దమును వినుట గురించి సహాయం ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ ఇమీడియట్ ఎ పర్టికులర్ జాబ్ కోయుట అనే దాని మీద ప్రయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్కి కత్తి అని పేరు అలాగే శబ్దమును వినుట శబ్ద్రవణం శబ్దమును వినుట శబ్దమును వినుట గురించి శబ్దస్య శ్రవణం ప్రతి కారణం కాబట్టి శృణోతి అనే దానికి అర్థమేమిటి శబ్దమును వింటున్నాడు అని అర్థం దాని ఎడల కారణము కనుక శబ్దస్య శ్రవణం ప్రతి కారణం అనేది శబ్దము యొక్క వినుటను గురించి సాధనము అనేది ఆ పైన చెప్పిన వ్యుత్పత్తిని అనుసరిస్తూ చెప్పిన అర్థం ఏమండి అర్థం చెప్పాక సరే వ్యాకరణము వ్యుత్పత్తి అన్నీ అయ్యాయి మాకు మాకు భాషలో తాత్పర్యం ఏంటో చెప్పండి అంటే శబ్దాభివ్యంజకం ఇంద్రియం అని అర్థం ఊరికి ముందే ఆ మాట చెప్పడం శ్రోత్రం శబ్దాభివ్యంజకం ఇంద్రియం అని కొంచెం దే వ్యాకరణ ఆ శబ్దం ఎలా వచ్చింది దాని అసలు అర్థమైతే ఆ అర్థం నుంచి ఫైనల్గా కంక్లూషన్ ఎలాగా తాత్పర్యం ఇప్పుడు పద్యానికి ప్రతిపదార్థము దండాన్వయము తాత్పర్యము ఉన్నట్టుగా సో అలా చెప్తారు ఫైనల్గా ఏం తెలిచారు శబ్దాభివ్యంజకం ఇంద్రియం స్తోత్రం శబ్దమును ప్రకటము చేస్తూ ఉండే ఇంద్రియము ఇంద్రియము అంటే ఒక ఇన్నర్ ఫ్యాకల్టీ మనకి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒకనొక శక్తికి ఇంద్రియము అని పేరు ఇంద్రియ శబ్దానికి వ్యుత్పత్తుంది ఇంద్రేణ దత్తం ఇంద్రియం ఇంద్రేణా అంటే ఈశ్వరేణా అనర్థం మామూలు పురాణ ఇంద్రుడు కాదు పురాణ ఇంద్రుడు ఫర్ రీజన్ ఆ ఇంద్రుడు ఋగ్వేదంలో ఉన్న ఇంద్రుణ్ణి తీసుకుని మీరు కనుక ఆ చూస్తే పురాణ ఇంద్రుడు అలా పడిపోయి పడిపోయి పడిపోయి పడిపోయాడు ఇప్పుడు మీకు మన దేశ చరిత్రలో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది దాన్ని ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది శివాజీ మహారాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ కానీ తర్వాతి కాలంలో వచ్చినటువంటి హిస్టోరియన్స్ బ్రిటీష్ హిస్టోరియన్సు తర్వాత మార్క్సిస్ట్ హిస్టోరియన్సు అంటే జవహర్ నెహ్రూ యూనివర్సిటీ హిస్టోరియన్స్ ఉన్నారు రోమిలా థాపర్ మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే శివాజీని ఒక తుంటరిగా చిత్రించారు శివాజీ మహారాజ్ అని అన్నారు ఈజీగా రెవల్యూషనరీ ఆనాటి పరిపాలకులకి కొంత న్యూస్ వ్యవహారం తప్ప వీరప్పన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీరప్పని ఎలాగో అప్పుడు శివాజీ అలాగా అనే విధంగా చిత్రించారు సో శివాజీ యొక్క స్టేటస్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకొచ్చారు చూడండి అలాగే ఇంద్రుణ్ణి ఈ శివాజీ అంటే హిస్టారిక్ పర్సన్ ఇంద్రుడు పురాణ వేదల్లో ఇంద్రుడంటే అమ్మబొబాయ్ ఋగ్వేదంలో ఇంద్రుడంటే దేవుడు అని అర్థం పరమేశ్వరుణ్ణి ఇంద్రుడు అని వర్ణించారు ఋగ్వేదంలో ఐతరే ఉపనిషత్తు చూస్తే మీకు తెలుస్తుంది ఇంద్రశబ్దానికి గొప్ప అర్థాన్ని చెప్పారు అయితే అలాగది పురాణంలోకి వచ్చేప్పటికి ఓ క్యారెక్టర్ లైక్ మండలాధిపతి అన్నట్టుగా పద్నాలుగు లోకాల్లో ఓ లోకానికి అధ్యక్షుడు దేవేంద్రుడు దేవలోకానికి ఈ మనకి లోకల్ గా ఉండే కింగులు వీళ్ళందరూ చాలా పొగరమోతుగా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి చూడండి ఆయన ఎవడో కార్లో తాగేసి కారు ఎక్కేవడి మీద పోనిచ్చిప్పుడు నెట్ మీద జైలుకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు అలాంటి పొగరమోతు ఇంద్రుడు ఇంద్రుడు కూడా అటువంటి పొగరమోతు తాగుతు అనే ఆయన తిరిగిపోతూ ఆ లెవెల్ కి పట్టుకొచ్చారు ఇంద్రుడు వెరీ అన్ఫార్చునేట్ పురాణముల రెవల్యూషన్ అలా ఫర్ వాట్ ఎవర్ రైస్ కాబట్టి ఇంద్రియం అంటే ఇంద్రేణ దత్తం ఆ ఇంద్రుడు అని అనుకోవద్దు ఇంద్రేణ దత్తం ఇంద్రియం ఈశ్వరుని చేత అనుగ్రహించబడినది ఇంద్రియము అని మొత్తం మీద శ్రోత్రనికి అటువంటి ఇంద్రియము ఒక్కో ఇంద్రియం ఒక్కో పని చేస్తూ ఉంటుంది ఈ ఇంద్రియం పని చేస్తుంది శబ్ద అభివ్యంజకం శబ్దములను ప్రకటిస్తూ ఉండేటువంటి ఇంద్రియము జవహర్లాల్ నెహ్రూపెట్టే అవును ఆయన అలాగే మాట్లాడతాడు కొంచెం రెవల్యూషనరీగా మాట్లాడతాడు చెప్పే దాంట్లో పాయింట్ ఉంటుంది పాయింట్ ఉంటుంది కానీ చెప్పేది కూడా మంచి మాట కూడా సౌమ్యంగా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది ఆయన కొంత కాంట్రవర్షియల్ ఫిగర్ అయినాడు ఆ రకంగా మంచిది సో అది శ్రోత్రం అని అర్థం ఇప్పుడు శ్రోత్రస్సే శ్రోత్రం అక్కడ తస్య అన్నది కూడా మీకు బోల్డ్గా కనపడుతుంది ఎందుకంటే ఆ శ్రోత్రం ఖష్టీ యొక్క వచనం అది ఆ శ్రోత్రమునకు శ్రోత్రము అది ఏమిటది శ్రోత్రమునకు శ్రోత్రము అంటే ఏమిటి అంటే నీవు దేనిని గురించి అడిగేవో అది నీవు దేనిని గురించి అడిగేవో అది శ్రోత్రస్య శ్రోత్రం ఓకే అదే చెప్తున్నారా సహష్ అన్వయం కొంచెం బ్యాక్వర్డ్ చేయాలి చక్షుశ్రోత్రం క ఉ దేవోయనక్తి యయా పృష్ట సహత్రోత్ర అది అన్వయం కంటిని చెని ఏ దేవుడు ఏ దేవుడు అంటే మళ్ళీ ఎవడో కూర్చుని ఉన్నాడని కాదు ప్రకాశస్వరూపమైన ఏ తత్వము అని అర్థం దేవుడు అంటే కంటినీ చెవిని ఏ ప్రకాశతత్వము ప్రకా ప్రేరేకిస్తూ ఉన్నదో నియోగిస్తూ ఉన్నదో అది ఏమిటో చెప్పు అని నీవు అడిగేవే నీవు దేని గురించి అడిగేవో అది ఏమిటది శ్రోత్రస్య శ్రోత్రం వీడు అది ఏమిటో చెప్పు అని ఆల్ ఇయర్స్ పెట్టుకుని రెడీ టు హియర్ ఆల్ ఇయర్స్ అంటారు ఒళ్ళంతా చెవులు చేసుకుని ఉన్నాడు చెప్పండి అదేవిటాన్ని అదేమిటో తెలుసున్నాడా చెవికి చెవి అని చెప్పాడు అది శ్లోత శ్లోత దీని మీద పూర్వపక్షం విశిష్ట నియు వేత ప్రతివచనం ఇది పూర్వపక్షం ఈ పూర్వపక్షాన్ని మీరు సూక్ష్మంగా పట్టుకోవాలి ఇప్పుడు నేను దృష్టాంతం ఏదో నాకు దోషం దృష్టాంతం చెప్తా ఇప్పుడు కాగారనుకోండి పాలు అది మంచి పాలు పోసి కాఫీ ఇచ్చారు కానీ కాఫీ చాలా బాగుందండి అదంతా కూడా పాల విశిష్టత మా ఇంట్లో ఆవు ఆవు పాలు చాలా రుచిగా ఉంటాయి ఆవు పాలతోటి తాగిన కాఫీ ఓహో అలాగా ఈ పాలు ఆవు ఎక్కడో చూపించండి అని అడిగారు అనుకోండి అడిగితే ఏమని చెయ్యాలి మీరు ఈ పాలు ఇచ్చిన వేరే లక్షణములను ప్రదర్శించి చూపించాలి అలాగా చూడండి అక్కడ నిలబడింది చూడండి అక్కడ ఐదారు ఆవులు ఉన్నాయి కదా వాటిల్లో ఆ కపిలక వర్ణము కలిగిన గోమున్నదే అది ఈ పాలు ఇచ్చిన ఆవు అని చెప్పాలి అంతే ఈ పాలకు పాలు అని అలా చెప్తారా పాలకు పాలేది దాంట్లో సందేహం లేదు ఓకే ఈ పాల యొక్క సారవదే ఆ జంతువే కానీ దాన్ని చెప్పయా అంటే ఏదైతే ఈ పాలకు పాలో అది పాలన ఇచ్చినది అని చెప్పి మీకేమర్థం అంటే కాబట్టి పాలకు పాలు అన్నమాట సత్యం మీరు అడుగుతున్నది కూడా అదే కానీ దాన్ని ఎలా చెప్పాలి పాలకు పాలు అనే గుణము దాని ఎందుకు ఆ లక్షణము దాని ఎందుకు ఆ లక్షణంతో బోధించకూడదు ఎందుకంటే ఆ లక్షణం గురించి మీరు ప్రశ్న కూడను కాబట్టి ఇంకొక లక్షణాన్ని చూపించి దాన్ని నిర్ధారించి చూడు ఆ కపిల వర్ణము గల ఆవు చూసే ఆ కనపడుతోందండి ఆవు అదే నా పాలు అని చెప్పాలి అలాగే మనస్సుని ఏది ప్రేరేపిస్తోంది చెవిని ఏది ప్రేరేపిస్తోంది అని అడిగితే దాన్ని ముందు ఐడెంటిఫై చేసి విత్ సమదర్ క్వాలిటీ మరి గుణంతో ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి అవో అది అది గమనించాలో అని గమనించానండి అదేనయ్యా మనస్సుకి మనస్సు అని చెప్పాలి అంతేగాని మనస్సును ఏది ప్రేరేపిస్తోంది అడిగితే మనస్సుకి మనస్సు మనస్సును ప్రేరేపిస్తోంది అంటే ఏమీ చెప్పినట్టే కాదు అని పూర్వపక్షాలు ఓకే చూడండి ఇప్పుడు అసౌ ఏవం విశిష్ట అసౌ ఇది ఏవం విశిష్ట ఇటువంటి పర్టికులర్ విశేషణము గలది అని ముందు ఒకదాన్ని నువ్వు ఐడెంటిఫై చేయవు అది చూపించు మాకు అది మాకు తెలుస్తుంది అప్పుడు అదిగో అది శ్రోత్రాదీని నీయు అదియే చెవి కన్ను మొదలైన ఇంద్రియములను ప్రేరేపిస్తోంది ఇది వక్తవ్యే అలా చెప్పాల్సి ఇప్పుడు ఈ పుస్తకం రాసిన వారు ఎవరో అడిగారు అనుకోండి అడిగితే చూడండి ఆ కాషాయం కట్టుకుని ఉన్నాడు గడ్డం మాసిపోయి ఉన్నాడు చూసారా ఆయన ఈ పుస్తకం రాశాడు అని చెప్పాలి అంటే పుస్తకస్య పుస్తకం పుస్తకం రచయామాస అని చెప్పాడు అనుకోండి కహా పుస్తకం రచయామాస అంటే పుస్తకస్య పుస్తకం పుస్తకం రచయామాస అని దానికి అది టెక్నికల్లీ కరెక్ట్ బట్ ఎద్రవాడికి ఏం తెలియదు కాబట్టి ముందు ఏ లక్షణాన్ని గురించి ప్రశ్న వేసుకున్నామో ఆ లక్షణం పక్కన పెట్టు పెట్టి మరో లక్షణాన్ని నువ్వు ఆశ్రయంగా చేసుకుని ఇంకో క్వాలిటీని పట్టుకో ఆ క్వాలిటీని బట్టి దాన్ని ముందు ఆ తత్వాన్ని ఐడెంటిఫై చూడు ఈ క్వాలిటీ ఉన్న తత్వం అదిగో అని ఐడెంటిఫై చేయి ఐడెంటిఫై చేసి అది ఈ లక్షణాన్ని సపోర్టు చేస్తోంది అని అలా చెప్పాల్సి ఉండగా ఇది వక్తవ్యేసతి ఏతత్ అననురూపం ప్రతివచనం ప్రశ్నకి ఏమీ సంబంధం లేని విధంగా ప్రశ్నకు తగని విధముగా మీరు జవాబు చెప్పుట ప్రశ్నకు తగ్గట్లు లేదు అనురూపముగా లేదు అటువంటి జవాబు ఎలాగా శ్రోత్రస్య శ్రోత్రం ఇటి ప్రతివచనం చెవికి చెవి అనే ప్రతివచనం ఏదైతే జవాబు ఏదైతే కలదో ఇది ప్రశ్నకు తగ్గట్టుగా లేదు కాబట్టి మీరు జవాబు ఎలా చెప్పాలో కూడా మేమే సూచిస్తూ ఉన్నాము కాబట్టి మీరేం చేస్తారంటే ఏ తత్వము మనస్సు చెవి మొదలైన వాటిని ప్రేరేపిస్తూ ఆ తత్వాన్ని ఇంకో లక్షణాన్నో ఇంకో గుణాన్నో ఆశ్రయం చేసుకుని ఈ మనస్సు జీవి పట్టబెట్టి ఇంకో గుణాన్ని ఆశ్రయం చేసుకుని దాన్ని ముందు ఐడెంటిఫై చేసి అప్పుడు అది మనస్సుని ప్రేరేపిస్తోంది అని మీరు చెప్పాలి ఎలక్ట్రిసిటీ దృష్టాంతానికి వచ్చినట్లయితే ఫ్యాన్కి ఫ్యాను హీటర్కి హీటరు కూలర్కి కూలరు చెప్పొద్దు అసలు ఆ వాటినన్నింటినీ ఏది నడిపిస్తోందని మేము అడుగుతున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీని ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్యాన్ హీటర్ అండ్ కూలర్ మీరు ఐడెంటిఫై చేయండి ముందు విత్ సమదర్ క్వాలిఫికేషన్ మీరు ఐడెంటిఫై చేయండి ఓహో అది అదే అవును అది కనపడుతో అని తెలుస్తోంది అదే ఈ ఫ్యాన్ నడిపిస్తోంది అదే ఈ కూలర్ను నడిపిస్తోంది చెప్పాలి అలా చెప్పాలి అని పూర్వపక్షం ఎలక్ట్రిసిటీ విషయంలో ఏమైంది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అలా చెప్పడం పాసిబుల్ కాదు ఎనీవే పూర్వపక్షం పూర్వపక్షం ఎంత అందమైన పూర్వపక్షమో చూడండి ఎంత అందమైన పూర్వపక్షం చూపించి వేరే లక్ష్మణ్ అలాగే చెప్తారు కదా ఇప్పుడు పాలకి పాలు అని ఆ కపిల గోవు చూసారా మీరు ఐదారు ఆవులు ఉంటే అక్కడ దాంట్లో కపిల వర్ణము గల గోవు అదే ఈ పాలకు సోర్స్ అని చెప్తారు అప్పుడు మామూలుగా ప్రశ్నలన్నిటికీ ప్రతివచనం అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ప్రశ్నలన్నిటికీ అలాగే ఉంటుంది ప్రతివచనం అంతే తప్ప ఇల్లా ప్రతివచనం ఎక్కడ ఉండదు మీకు ఇల్లా ప్రతివచనం ఉండే దృష్టాంతం ఎలక్ట్రిసిటీ ఒక్కటే అది నేను పట్టుకొచ్చాను నేను ఇంకో దృష్టాంతం ఇది చిన్న ఎలక్ట్రిసిటీ ఒక్కటే దృష్టాంతం ఇంకా వేరే దృష్టాంతాలు లేవు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు ఉండవు ఆత్మ గురి ఆత్మా కహ అని అడిగాడు ఒక ఆయన నన్ను అంటే మీరు రేపు సాయంకాలం క్లాసుకి రెండు అని చెప్పారు ఆత్మా కహ అంటే ఏం చెప్తారా ఓసారి నేను ఆత్మా కహ అని ఒక అతను అడిగాడు అంటే నన్ను డౌన్ చేయడం కోసం అడిగాడు అంటే హీ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఐమ్ టాకింగ్ సమ్ నాన్ సెన్స్ నేను అతనికి రిప్లై ఇవ్వడానికి పూనుకుని అంటే రిప్లై చెప్దామని ప్రయత్నించి అవుట్ ఆఫ్ గుడ్ విల్ అతను మమ్మల్ని డౌన్ చేయడానికి అడుగుతున్నాడే మాకేం తెలుస్తుంది ఏదో ప్రేమగా ప్రయత్నం చేసి నేను భగ్నమైన భంగపాటు చెందాను యు కెనాట్ ఆన్సర్ ఆత్మ ఏది అని అడిగితే ఎదరవాడు తెలుసుకునేటువంటి ఓపెన్ మైండ్ లేకుండా అడ్డగోలుగా వాడు కనుక ప్రశ్న చెప్పడం ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ హిమ్ అంచేతను మనం కూడా రాతు తేలుతాం అనుభవాలను పట్టుకుని కాబట్టి ఈసారి ఆత్మయ్యే రేపు సాయంకాలం క్లాసుకి రాబోయ్ చూద్దాం ఇంక వాడు రాడు రెడీ ది ఎండ్ ఆఫ్ అలా ఉంటుంది సో నా దానికి రిప్లై ముందు సంగ్రహ వాక్యము తర్వాత వివరణ వాక్యము సంగ్రహ వాక్యం ఎంత బాగా ఉందో చూడండి ఇప్పుడు ఈ పాలెక్కడి నుంచి వచ్చే అన్నప్పుడు ఆ సోర్స్ ఏదైతే కలదో ఆ సోర్సుకి ఈ పాలకు సోర్స్ ఉండుట అనే విశేషణంతో బాటుగా ఇంకా ఇతర విశేషణాలు కూడా ఉన్నాయి అది కపిలవర్ణమును కలిగి ఉన్నది నాలు కాళ్ల జంతువు అనే ఇతర విశేషణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఇతర విశేషణములతో ముందు దాన్ని ఐడెంటిఫై చేసుకుని అప్పుడు ఈ ప్రశ్నకి దానికి సమాధానంగా మీరు చూపించవచ్చు అలా చేయొచ్చు కానీ ఇక్కడ అన్యథా విశేషము అంటే ఇంకో రకమైన విశేషణము ఆత్మతత్వానికి లేనేలేదు అది మనకి తెలియటం అది దెర్ ఈజ్ నో సచ్ క్వాలిటీ అనదర్ క్వాలిటీ బై విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ఆత్మ దెర్ ఇస్ నో సచ్ క్వాలిటీ అండ్ దేర్ ఫాల్ దెర్ ఈజ్ నో వే టు డిస్క్రైబ్ లైక్ దాట్ లోకంలో ప్రశ్నలన్నిటికీ అలాగే ఉంటుంది సమాధానం బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆత్మ ఇట్ డజంట్ ఇట్ డజంట్ వర్క్ ఎందుకంటే తస్య అన్యథావిశేష అవగమ అనవగమాత్ అంటే తెలుగులో కూడా ఆ తత్వముండే ఆత్మ మరో విధముగా విశేషణము తెలియబడటం మరో విధంగా విశేషణం తెలిస్తే ఆ విశేషణం ద్వారా దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఈ ప్రశ్నకి దాన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట దాన్ని వివరిస్తున్నారు చాలా చక్కగా వివరిస్తున్నారు మీరు గమనించండి ఈ గడ్డి కోసింది ఎవరో అని అడిగారు గడ్డి కోసింది ఎవరో అని అడిగితే చూడండి ఆ ఎర్ర పంచె కట్టుకున్నాడు వాడు గడ్డి కోశాడు అని చెప్తారు ముందు ఎర్ర పంచెతో మనిషిని ఐడెంటిఫై చేసి గడ్డి కోసాడు అంతే తప్ప ఏ కత్తి అయితే గడ్డిని కోసిందో ఆ కత్తి వెనకాల ఉండేటువంటి ప్రాణశక్తి గడ్డిని కోసింది అని చెప్తారా అలా అలా చెప్పారుగా గడ్డి కోసింది ఎవరు అంటే ఈ కత్తిని కత్తి అనే కరణము కత్తెనేది కరణము ఈ కత్తి కొడవలి కొడవలి అనే కరణమును కరణమును ప్రేరే అది ప్రేరేపితమై గడ్డి కదా కత్తి అనే కరణమును ప్రేరేపించినది ఎవరు అని ప్రశ్న చేసినప్పుడు ఆ మనిషిని మీరు ఇంకో విశేషణంతో గుర్తుపట్టచ్చు ఆ విధంగా గుర్తుపట్టి వాడు ఈ కత్తి కొడవాలని ప్రేరేపించినాడు అని చెప్పచ్చు తిరితేవ్యాపారేణ విశిష్ట అవగమ్యేత దాత్రాయో ఆ పాత్ర మీరు బాగా అర్థం చేసుకోవాలి వాక్యరచన భాష్యకారుల వాక్యరచన గంభీరంగా ఉంటుంది దాత్రాది ప్రయోక్తృవత్ దాత్రా అంటే కొడవలేదు కొడవలిని కొడవలి మొదలైనవి కొడవలి గుణపయనలు అంటే దాన్ని ప్రయోగించినవాడు ప్రయోగించడం అంటే దాన్ని ప్రేరేపించి ఒక పనిని చేయిస్తున్న చేయించినవాడు ఎవడు అనే ప్రశ్న ఉదయించినప్పుడు వాడు ఈ దాత్రాది ప్రయోగమే కాకుండా అంటే కొడవలని ప్రయో ప్రేరేపించడం మాత్రమే కాకుండా వాడికంటూ స్వతంత్రమైన ఇంకో వ్యాపారం ఏదో ఉంటుంది కొడవలు ఈ కొడవలితో ఈ గడ్డి కోసినది ఎవరు అని అడిగారనుకోండి అదొక వ్యాపారం మీ ప్రశ్న ఒక వ్యాపారానికి సంబంధించి ఉన్న ప్రశ్న ఇంకొక వ్యాపారం ఉంటుంది వాడికి ఈ కొడవలతో గడ్డిని కోసిన వాడికి కొడవలతో గడ్డిని కోయడం కాకుండా మరో వ్యాపారం ఉంటుంది ఏమిటా వ్యాపారము వాడు గట్టిని కూర్చుని భోజనం చేస్తున్నాడు అది వ్యాపారం కాబట్టి ముందు మీరు ఈ ప్రశ్న ఏ వ్యాపారం గురించి ప్రశ్న అడిగారో ఆ వ్యాపారము కంటే భిన్నమైన ఇంకో వ్యాపారం ఉన్నది గనుక వాడికి ఆ వ్యాపారంతో వాడిని ఐడెంటిఫై చేసి వాడు ఈ కొడవలతోటి ఈ గడ్డిని కోసినాడు అని చెప్తారు ఏమండి సపోజ్ ఈ కొడవలతో గడ్డిని కోసిన వాడికి కొడవలతో గడ్డిని కోయడం తప్ప ఇంకో వ్యాపారం ఏది లేదనుకోండి అప్పుడు వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తావు నీ ప్రశ్నతోటే ఐడెంటిఫై చేయాలి కొడవలతో గడ్డిని ఎవడు కోసాడు అని అడిగితే ఎవడైతే కొడవలతో గడ్డిని కోసినాడో వాడు కొడవలతో గడ్డిని కోసినాడు అని చెప్పాలి ఇంకో వ్యాపారం ఉన్నట్లయితే ఆ ఇంకో వ్యాపారాన్ని చూపించి వాడిని ఐడెంటిఫై చేసి వాడే ఈ వ్యాపారం చేశాడు అని చెప్పచ్చు వాడు ఎందు ఉన్న వ్యాపారమే ఒక్కటైనప్పుడు ఇంకేం చెప్తారు ఇది ఎలాగంటే పురాణంలో ఒక అసలు నేనేదో దృష్టాంతంగా చెప్తూ ఉంటా నేనేదో అనేక చూసిన మీద ఏదో చెప్తూ ఉంటా వాడు ఎవడో ఉన్నాడు బాణాసురులో ఎవడో ఉన్నాడు వారికి ఒక కుమార్తె కలదు ఉషా ఆ అమ్మాయికి కళలో ఓ ప్రియుడు కనబడ్డాడు వాడిని ప్రేమించింది కళలో కనబడ్డవాడిని చూడండి ఈ మామూలుగా జాగ్రత్త వస్తలో కనపడ్డవాడిని ప్రేమించడం అది అదో పద్ధతిగా ఉంది కళలో కనబడ్డ వాళ్ళు ప్రేమించింది నేను ఏడుస్తూ కూర్చున్నా మొన్న నడుపుతాను ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెలికెత్తి అడిగింది ఆ చెలికెత్త పేరు చిత్రలేఖ చిత్రలేఖ అంటే అర్థమేమిటి బొమ్మలు గీసేది అని ఆ చెలికెత్తి అడిగింది ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు నీకేం నోటు మహారాజ్ అంటే నాకు ప్రియుడికి వియోగం కలిగింది ప్రియుడు ఎక్కడి ఎంత ఫలంలోనూ అంటే నేను రాత్రి చూశాను ఎప్పుడు చూశావు అక్కడ చూశా ఈ బొట్టలు నిద్రపోతున్నారా ఏమిటి అంటే కాదు కళలో చూశాను కళలో చూసిన ప్రియుడిని ఇప్పుడు పట్టుకురావాలి ఆ ప్రియుడికి మరో మరో వ్యాపారం ఈ వీడిని ప్రేమించడం మినహాయించి మరో వ్యాపారం ఏదైనా ఉంటే దాంతో వాటిని ఐడెంటిఫై చేసి పట్టుకురావచ్చు వాడికి మరో వ్యాపారం ఏముంది కళలో చూసిన ప్రియుడు ఏం చేస్తాడమ్మా అని అంటే నన్ను ప్రేమిస్తాడు సరే నిన్ను ప్రేమిస్తాడు అదే ఇప్పుడు మెయిన్ పాయింటే అది అలా అది కాకుండా ఇంకేం చేస్తాడో చెప్పు అంటే నన్ను ప్రేమిస్తూ ఉంటాడు సరే నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు దాటి దాటిది వాయిట్ ఇంకేం చేస్తాడో చెప్పు అలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనస్సును ప్రేరేపించేది ఏది చెవిని ప్రేరేపించేది ఏది అని అడిగారు పాపం ప్రశ్న అంటే ఏదైతే మనస్సును ప్రేరేపిస్తుందో ఏదైతే మనస్సును అంటే ఓకే పదాలు మార్చి చెప్పారు తప్ప అదే చెప్పినట్టు అయింది మనసో మనహ శ్రోత్రస్తోత్రం అలా ఎలా చెప్తారు ఇంకో వ్యాపారంతో ముందు దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ఇది చెప్పండి అంటే చూడగా గడ్డి కోసి వాడిని ఇంకో వ్యాపారంతో ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు అలా ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు అని సమాధానం ఇప్పుడు వాక్యం మీరు అన్వయం చేసేసుకోండి శ్రోత్రము అంటే వినుటా మొదలైన వ్యాపారము కంటే భిన్నమైన తనదైన ఒకనొక వ్యాపారమును కలిగి ఉండి ఆ శ్రోత్రము మొదలైన వాటిని అది ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నీవు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సమాధానం చెప్పడం కుదురుతుంది ఎలాగైతే దాత్రాది ప్రయోక్తృవత్ కొడవలతో గడ్డిని కౌసిన వాడికి ఆ గడ్డిని కోయడం కంటే వికరమైన వ్యాపారం ఒకటి ఉంటుంది కాబట్టి దాంతో వాడిని ఐడెంటిఫై చేసి ఈ గడ్డిని కోయటానికి వ్యాపారం చేసినవాడు వాడేదని మనం చెప్పగలుగుతాం అలాగా వాక్యం పూర్తి చేద్దాం ఇదం అనను రూపం ప్రతివచనం ఆ విధంగా ఆ సోర్స్ను ఐడెంటిఫై చేయడానికి మరో వ్యాపారము ఉండే సందర్భంలో ఇప్పుడు మేము చెప్పినటువంటి ప్రతివచనము అదే పగని జవాబు అవుతుంది సపోజ్ ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం మాట్లాడుతున్న వ్యాపారం తప్ప మరో వ్యాపారము లేనేలేదనుకోండి అప్పుడు సమాధానం ఈ విధంగానే ఉంటుంది అంటే ఎలాగ మరి సమాధానం అంటే అప్పుడు ఎలా చేయాలి అంటే మీరేం చేయాలంటే మనస్సుని వెళ్ళండి మనస్సుకో వ్యాపారం ఉన్నది కదా ఆ మనస్సుని మన సామర్థ్యం ఇచ్చింది ఏది అని కదా మీ ప్రశ్న కాబట్టి మీకు అదేదో మరో రకంగా తెలుసుకుని దాన్ని బట్టి మనస్సు ప్రేరితమైందేమో అలా ఏం వర్కౌట్ ఇదేమీ లేదు ఇక్కడ మరో వ్యాపారం ఏమి లేదు దానికి కాబట్టి మీరు మనస్సును పట్టుకోండి మనస్సుని వాచ్ చేయండి అది ఎక్కడి నుంచి ఆదిజినేట్ అవుతుందో మీకు ఆ మనస్సు ద్వారానే మీకు దొరుకుతుంది దాన్ని మీరు దొరికించుకోవాలి అంతకు అంటే వేరే ఉపాయం లేదు మనసో మన అర్థమైందా అంటే ఇప్పుడు ఈ చిత్రలేఖ చేయాలి ఏ ప్రియుణ్ణి ఈ అమ్మ అయిపో చూసిందో ఈ అమ్మ చిత్రలేఖ కూడా చూడాలి ఇంకా అంతకు నుంచి వేరే ఉపాయం లేదు అర్థమైందా మీకు అలాగే మీరు కూడా మనస్సుని ఏది ప్రయోగిస్తోంది అని తెలుసుకోవాలి కదా మీకు కాబట్టి నేను చెప్పడం మీరు తెలుసుకోవడం అది అయ్యే మాట కాదు మీరేం చేస్తారంటే ఆ మనస్సు ఎక్కడ ఆరిజినేట్ అవుతుందో అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఆ పట్టుకోండి దాని ఆరిజిన్ వెతుక్కోండి ఆ విధంగా అది మీకు దొరుకుతుంది అని సమాధానం కాబట్టి లోకల్లో ఉండే పరిస్థితుల్లో ఈ సమాధానము తగిన సమాధానము కాదు కరెక్టే కానీ ఇక్కడ పరిస్థితులు ఇది కాదు నతు ఇహత్రవ్యాపారాదివత్ సో లవితృ అంటే గడ్డిను కోయువాడు లవితృ ఆది సమాసం సమాసం కాదు సంధి చేస్తే లవిత్రువు ఆది ఇంకో ఎనచ్చి లవిత్రాది అవుతుంది సో గడ్డిని కోయువాడు దాత్ర దాత్ర ఆది ప్రయోక్తృవత్ ప్రయోగించువాడు ప్రయోగించువాడు అంటే ఉపయోగించువాడు దేనిని కొడవలి మొదలైన దానిని ఉపయోగించువాడు అని పై పదానికి అర్థము లవిత్రు అంటే కోయువాడు అని క్రింది పదానికి అర్థం ూయి ఛేదనే అని ధాతుడు ఆ లవిత్రువు ఎలా వచ్చిందో మీకు చెప్తున్నాను లూయి ఛేదనే అని ధాతుడు ఈ ధాతువు పదో గణ తొమ్మిదో గణంలో ఉంది క్రియాదిగణము అని ఒక ఉంది అక్కడ ఉంది అంచేతనే క్రియాదిభ్యష్నా అనే పరిచయం వచ్చి లూయి మీద లూనాతి అని వస్తుంది కూడా హ్రస్వం అవుతుంది త్వదీనాం హ్రస్వ అనే సూత్రం చేత లూనాతి అవుతుంది సో లూ ఏ పోతుంది ధ్వర్ణము లూ ఉంటుంది లూ మీద త్రూ కర్ త్రూ అన్నట్టుగా త్రుచ్ అనే ప్రత్యయం చేస్తే లూ త్రూ ఆ థ్రూకి ఇడాగమం వస్తుంది ఈ త్రూ లూకి గుణం వస్తుంది లూ ఈ త్రూ అవాదేశం చేస్తే లవ్ వి అవుతుంది నేను ఎదురు నా పాండిత్యం నేను ముందు చూపిస్తున్నాను సో ఎనివే లవ్ వి లలితులు ఆ ద్వత ఇప్పుడు గడ్డిని కోవివాడు ఎవడో అన్నప్పుడు ఆ ఆ కొడవలని వినియోగించిన వాడికి స్వతంత్రమైన వ్యాపారం మరొకటి ఉంటుంది ఇంకో పని కూడా ఏదో చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పనిని బట్టి వాడిని ఐడెంటిఫై చేసి వాడే గడ్డిని కోసాడు అని మనం చెప్పగలుగుతాం ఆ విధంగా ఇక్కడ శ్రోత్రాది ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఆ ప్రేరేపించుట అనేది మాత్రమే కాకుండా తనదైన మరో మరో వ్యాపారము కలది అది కాదు స్వవ్యాపార విశిష్ట అలాగా లవిత్రాధిపతు గడ్డిని కోయువాడు ఎలా అయితే స్వతంత్రమైన తనదైన వ్యాపారమని కలిగి ఉన్నాడో ఆ విధంగా ఇక్కడ నా అధిగమ్యతే తెలియబడుటలేదు కాబట్టి అక్కడ లవిత్రాధిపతు అన్నది వ్యతిరేక దృష్టాంతం అంటారు ఎలా అయితే లవిత్ర గెడ్డిని కోయువాడు విషయంలో వాడి యొక్క ఇతర వ్యాపారాన్ని బట్టి వాటిని మనం గుర్తుపట్టడం సంభవం అవుతూ ఉన్నదో ఆ విధంగా ఇక్కడ సంభవం అగుటలేదు అక్కడ సంభవము అగుతున్న విధముగా ఇక్కడ సంభవము అగుటలేదు దాన్ని వ్యతిరేక దృష్టాంతం అంటారు అన్వయ దృష్టాంతం అయితే ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది దాన్ని అన్వయ దృష్టాంతము జనరల్గా దృష్టాంతాలు అన్వయ దృష్టాంతాలే ఉంటాయి జనరల్ గా ఎక్కడైనా ఓ చోట వ్యతిరేక దృష్టాంతము ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పమంటే వ్యతిరేక దృష్టాంతాలే చెప్పాల్సి ఉంటుంది అన్వయ దృష్టాంతం ఉండదు ఇప్పుడు ఆకాశము ఎలాంటిదే అని అడిగారనుకోండి చూడు చిన్న స్పేస్లో ఇరుగ్గా ఉంది చూసావా ఆ ఇరుకు లేనిది ఆకాశము అని చెప్పాలి అలా వ్యతిరేక దృష్టాంతమే ఉంటుంది అన్వయ దృష్టాంతం ఉండదు దానికి ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ యూ కెనాట్ హ్యావ్ అనదర్ పాజిటివ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఆత్మ కూడా ఆటివే ఎలక్ట్రిసిటీకి కానీ ఆకాశానికి కానీ ఆత్మకి కానీ ప్రకాశానికి కానీ దే ఆర్ ఆల్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే కేటగిరీలో పడతాయి కాబట్టి వాటికి ఇచ్చే దృష్టాంతాలన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి తప్ప పాజిటివ్గా ఉండాలి అంచేతనే మీకు చిన్న సందేశం దీని నుంచి పాఠంలోకి ఉన్న సందేశాలు ఉంటాయి కదా మీ గురించి మీరు ఎప్పుడైనా ఏదైనా ఎక్సెప్ట్ చేస్తే తప్పు అవుతుందండి మీ గురించి మీరు నెగిటివ్ గా చెప్తే కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను పంతొమ్మిది వందల పుట్టాను అని మీరు చెప్పారనుకోండి తప్పు అవుతుందండి ఎందుకంటే మీరు పుట్టలేదు దేహం పుట్టింది చూడండి తప్పు అయిపోయింది చూడండి లేకపోతే నేను నేను ఆ పని చేశాను అని మీరు ఢంకా బజాయించి చెప్పారనుకోండి తప్పైపోతుంది ఎందుకంటే మీ ఎందుకు కర్తృత్వం లేదు నేను కప్పు కప్పు అని ఆరోపించుకుని చెప్తున్నారు అలాగే మీ గురించి మీరు ఏదైనా నెగిటివ్గా చెప్పండి నేను నేను ఫలానా కాదు అని మీరు చెప్పండి అది కరెక్ట్ అయిపోతుంది కాబట్టి ఆల్ అసర్షన్స్ ఆర్ రాంగ్ ఆల్ నెగేషన్ ఈజ్ రైట్ అదే మరి వేదాంతం అంటే అలా ఉంటుంది అది కాబట్టి ఇక్కడ మీకు వ్యతిరేక దృష్టాంతాలే ఉంటాయి అనుకూల దృష్టాంత అన్వయ దృష్టాంతాలే ఉండవు దాన్నే ఇంకా వివరిస్తున్నారు శ్రోత్రదీనాం ఏవతు సంహతానా వ్యాపారేణ ఆలోచన సంకల్పాధ్యవసాయక్షణేనా ఫలవసనలింగేనా అవగమ్యతే అది ఇప్పుడు గడ్డిని కోసి ఉండగా చూసి ఈ గడ్డిని కొడవలతో కోసినది ఎవరు అని మీరు అడిగితే వాడు స్వవ్యాపార విశిష్టుడై ఉంటాడు వాడు గిడ్డి కోయడం ఒక్కడే చేస్తాడా ఇంకేం చేయడా ఇంకా ఇవేవో చేస్తూ ఉంటాడు ఇతర వ్యాపార విశిష్టుడు తనదైన వ్యాపారములు కలిగి ఉంటాడు వాటిని బట్టి వాడిని చూపించి వాడే గడ్డి కోసాడని చెప్పగలుగుతారు ఇక్కడ పరిస్థితి అలా లేదు ఇక్కడ ఇక్కడ పాలమ్ముతాడు అలాగా ఇక్కడ అలా లేదు ఇక్కడ మీరు ఆ తత్వాన్ని చెప్పాలంటే ఎప్పటికీ ఆ ఇంద్రియాలను పట్టుకుని చెప్పాలి శ్రోత్రము మొదలైన ఇంద్రియములు అవి కలిసి వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి అవన్నీ కలిసి వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి సంహతానం అవి ఒక గ్రూప్గా ఏర్పడున్నాయి ఇప్పుడు శ్రోత్రం ఉందనుకోండి అది తనంతటానం వ్యాపారం చేస్తుందా అదే అలాగే శ్రోత్రము వాక్కు ఇవన్నీ కూడా దేహం దేహము అటు మనస్సు ఇటు దేహము వీటితోటి గ్రూప్ గా తయారై ఉన్నాయి గ్రూప్ ఇది సంఘాతము ఉంట సంహతములవి ఉంటాయి ఇండిపెండెంట్గా ఏదీ లేదు ఈ సంఘాత రూపంగా ఉండి మీ వ్యాపారాలని ఎటువంటి వ్యాపారాలని చేస్తున్నాయి ఆలోచన అంటే సంకల్పించడము మనస్సుకి ఆలోచన సంకల్ప ఆలోచన వేరు సంకల్పించడం వేరును కాబట్టి మీరేం చేస్తారు చూచుట వినుట ఓకే ఆలోచన అంటే చూచుట ఆలోచన అంటే ఆలోచన అంటే చూచుటం అవలోకన బుద్ధి వంట సంకల్పము అధ్యవసాయము సంకల్పించుట నిశ్చయించుట సంకల్పించుట మనస్సు నిశ్చయించుట బుద్ధి ఆలోచన అంటే చూచుట ఏ ఎప్పుడైనా సరే చూచుట అనే పదము సంస్కృతంలో తెలియట అనే అర్థంలో వాడతారు కాబట్టి వినడం కూడా తెలియటలోకి వస్తుంది అంచేతనే చూచుటా పక్కన వినుటా అని చెప్పేట నేను ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి రాసిన ఊ ఇక ఇప్పుడు చూస్తే నీకు అలా తేలికే అనిపిస్తుంది అలా అనిపించాలి కూడా దాని ప్రయోజనం అదే కాబట్టి ఈ ఇంద్రియ వ్యాపారములు చూచుటా వినుటా సంకల్పించుట నిశ్చయించుట మొదలైన ఇంద్రియ వ్యాపారములు ఉంటాయి ఆ ఇంద్రియములన్నీ ఈ వ్యాపారములను కలిసి చేస్తూ ఉంటాయి అవి ఆ వ్యాపారములను చేస్తున్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది ఫల అవసాన లింగేన సో అది అది తర్వాతి వాక్యంలో వచ్చింది అది ఇప్పుడు ఫలము అంటే జ్ఞానం మీరు ఎప్పుడైనా విన్నారా వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి అనే మాటలు విన్నారా వృత్తి వ్యాప్తి అంటే ఆ ఇంద్రియము యొక్క వ్యాపారము విషయమును వ్యాపించుట ఇప్పుడు కన్ను ఉందనుకోండి కన్ను యొక్క వ్యాపారం చూచుట కాబట్టి కన్ను ఏం చేస్తుందంటే ఆ దేన్ని చూడాలో దాన్ని కవర్ చేస్తుంది ఆ రేంజ్లోకి వచ్చిందని అర్థం కవర్ చేయడం అంటే కన్ను యొక్క రేంజ్లోకి ఆ వ్యా అది ఆ వస్తువు వచ్చింది దాన్ని వృత్తి వ్యాప్తి అంటారు వెంటనే మీకు రూపజ్ఞానం కలుగుతుంది దాన్ని ఫలం వ్యాప్తి అంటారు ఫలం అంటే జ్ఞానం జ్ఞానమే ఫలం ఫల అవసాన లింగేన దాని వివరణ ఉంది చూడండి అక్కడ చెవి మొదలకు వాటి వినుటా మొదలైన వ్యాపారము యొక్క పర్యవసానమే ఘటపటాది జ్ఞానము అది ఫలావసాన లింగేన ఫల అవసాన లింగేనా ఇప్పుడు కన్ను వ్యాపారం చేస్తున్నా లేదా ఎలా తెలుస్తుంది మీకు ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి దేనికి వెళ్తారు అక్కడ ఉండే చార్ట్లు చదవడానికి వెళ్తారా చార్ట్లు చదవడానికి వెళ్ళరు మీ దగ్గర మీ ఇంటి దగ్గరే ఉన్నాయి చార్ట్లు ఇంటి దగ్గరే చదువుకోవచ్చు చార్ట్లు చదవడానికి వెళ్ళరు కన్నుని సెటిల్ చేసుకోవడం కోసం కన్ను యొక్క చూపును పరిశీలించడం కోసం వాడి దగ్గరికి వెళ్తారు కన్ను యొక్క చూపును పరిశీలించడం కోసం వెళ్ళినప్పుడు కన్నును పరిశీలించుకోవాలి కానీ మళ్ళీ చార్ట్లు ఎందుకు చదువుతున్నారు అంటే కన్నును పరిశీలించాలంటే కూడా కన్ను చేతను వ్యాపారం చేయించి ఆ వ్యాపారము వల్ల కలిగేటువంటి ఫలము జ్ఞానము గటపడాది జ్ఞానము ఆ జ్ఞానములో ఈ వ్యాపారము పర్యవసిస్తోందా లేదా ఈజ్ ఇట్ కల్మినేటింగ్ ఇన్ దట్ నాలెడ్జ్ ఆర్ అని చూడాలి అలాగే చూడాలి సపోజ్ వాడు చార్ట్ బాగా చదివాడు అనుకోండి దాన్ని బట్టి మీరు ఏమి హేతు ఏమి ఊహిస్తారు లింగము అంటే తెలియబడుతుంది మీకేం తెలుస్తుంది కన్ను బాగానే ఉంది అని తెలుస్తుంది కాబట్టి ఫల అవసాన లింగేన కన్ను అనేది బాగా ఉంది అని మీకు ఎలా తెలిసింది ఒక హేతువు చెప్ తెలిసింది లింగము అంటే హేతువు లింగము అంటే జ్ఞానమునందు పర్యవసానము చందుట రూప జ్ఞానమునందు పర్యవసానము చందుట మీరు తెరవండి దాని చేత వ్యాపారం చేయించండి వ్యాపారం చేయిస్తే అది రూప జ్ఞానమునందు ఈ వ్యాపారం పర్యవసానం చెల్లిందా లేదా అంటే ఎలా తెలుస్తుంది ఆ చాట్టు విడిచి చదివించండి చదివిస్తే వీడు కన్నును ఉపయోగించి వ్యాపారం చేస్తున్నాడు ఆ దానివల్ల రూపజ్ఞానం కలుగుతుంది ఆ రూపజ్ఞానం బాగానే ఉంది కాబట్టి కన్ను బాగుంది అని సెటిల్ అవుతుంది కాబట్టి లేక అది కాకుండా కన్నును వ్యాపారం చేయించకుండా మైక్రోస్కోప్ కింద ఆ కన్ను మీద మైక్రోస్కోప్ పెట్టి అలా చూసి స్టడీ చేసి కన్ను బాగుంది అదే చెప్తారా మీరు చెప్పలేరు మైక్రోస్కోప్తో స్టడీ చేసిన అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీడి ఆ చాటు చదివించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇంద్రియముల యొక్క వ్యవహారం ఈ విధముగా ఉన్నది అవి కలిసి పనిచేస్తాయి పనిచేసినప్పుడల్లా ఒక జ్ఞానాన్ని కలిగిస్తూ ఆ జ్ఞానమును కలుగుతోంది కాబట్టి అవి పనిచేస్తున్నాయని మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకో రకంగా వాటిని తెలుసుకునేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఇంద్రియ వ్యాపారానికి ఫలావసానము లింగము ఫలావసానము అంటే ఫలమునందు పర్యవసించుట ఇంద్రియ వ్యాపారమునకు లింగము ఫలము అంటే జ్ఞానము కాబట్టి కన్ను తెరిచినప్పుడు ఆ తెరిచూ తెరిచి చూచినప్పుడు ఆ తెరిచి చూచుట అనే వ్యాపారము రూపజ్ఞానము అనే ఫలమునందు పర్యవసానము చెందుతోంది కనుక దానిని బట్టి ఆ చూపు బాగుంది అని మీరు నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి అది లింగం అవుతుంది నేను అక్కడ ఉండే పదాలని బాగా రాపాడిస్తున్నా మీకు అందుతు ఓకే అదే కాబట్టి ఆ ఫలావసానము అనే లింగాన్ని బట్టి ఆ ఇంద్రియముల యొక్క వ్యాపారములు మనకి తెలుస్తూ ఉన్నాయి ఓకే అవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి ఆ వ్యాపారం చేస్తున్నాయి ఆ వ్యాపారమే ఫలము అనే ఫలమునందు పర్యవసానం చేస్తోంది వీటిని బట్టి మనకి తెలుస్తోంది ఏమని తెలుస్తోంది అస్థి శ్రోత్రాది అసంహత్రయోజన ప్రయుక్త కలాపహా గృహాదివది అది అంటే శంకరులు అక్కడ ఏం చెప్తున్నారంటే కొంచెం వాక్యాలు జటిలంగా ఉంటాయి మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఆయన ఏం చెప్తున్నారంటే ఓ సూత్రం ఉంటుంది ఇది కథల కథల మహర్షి యొక్క సూత్రం సాంఖ్యశాస్త్రం నుంచి వచ్చింది దాన్ని తరచుగా ఉంటారు భాష్యకారులు లేదాంతంలో ఆ సూత్రం ఏమిటంటే నేను సూత్రం చెప్తాను మీరు నోట్ చేసుకోండి సంఘాతస్య పరాధత్వం అని సూత్రం కపిలుని సూత్రం ఆయన సూత్రంలో పంచమీ చెప్పాడు సంఘాతస్య పరాముందు సూత్రం కానీ ఇక్కడ సందర్భాన్ని నేను మీకు ప్రథమాలు చెప్తున్నా సంఘాతస్య పరాత్వం అని సూత్రం అంచేతనే ఆయన మాటను ఇంట్రొడ్యూస్ చేశారు సంహాతాన్న సంఘాతాన్న ఒకటే హాకి గా వస్తుంది సంఘాతస్య పదార్థత్వం అదేమిటో తెలుసుకున్నాం ఇక్కడ ఆపి ఈ వాక్యాన్ని రేపే సెటిల్ చేద్దాం సంఘాతస్య పదార్థత్వం అంటే ఇప్పుడు ఏదైనా ఒక సంఘాతం ఒక సంఘాతం అంటే అసెంబ్లీ ఏదైనా ఒక అసెంబ్లీ ఉందనుకోండి ఆ అసెంబ్లీలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అవన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి పనిచేస్తే మొత్తం అసెంబ్లీ అంతా కలిపి ఒక ఒక సమగ్రమైన వ్యాపారాన్ని అది క్రియేట్ చేస్తూ ఉంటుంది వీటన్నిటి యొక్క విడివిడి వ్యాపారాలన్నింటినీ కలిపితే ఒక సమగ్ర వ్యాపారం ఒకటి అసెంబ్లీ నుంచి వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనపడినా ఆ మొత్తం ప్రవృత్తి ఆ వ్యాపారం అంతా కూడా పరము కొరకు ఉద్దేశించబడినది అని మీరు గమనించాలి సంఘాతస్య పరాథత్వం పరముంటుంది అంటే ఆ సంఘాతము కంటే విలక్షణంగా సంఘాతము కంటే అతీతంగా ఇంకొకటి ఉంటుంది ఓ తత్వం ఉంటుంది ఈ సంఘాతము యొక్క వ్యాపారములన్నీ కలిసి ఆ తత్వము కొరకు ఉద్దేశించబడుతూ ఉంటాయి యథా గృహాధిపతులు అంటున్నారు గృహములైతే రథదృష్టాంతం ఇస్తారు మీరు రథం చూడండి అక్కడ గుర్రం ఉంటుంది అది పరిగెడుతూ ఉంటుంది చక్రాలు ఉంటాయి గిరగిర తిరుగుతూ ఉంటాయి అలాగే మిగతాది ఆ కాడి ఉంటుంది అది ఆ రథ రథం యొక్క మెయిన్ పోర్షన్ ని గుర్రాన్ని కలిపి ఫిక్స్ చేసి పెడుతుంది కళ్ళే ఉంటుంది దిశని చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా అన్ని వస్తువులు తమ తమ పనులను చేస్తూ ఉంటాయి ఆ రథంలో రథం అన్నది ఐటమ్ కాదు ది నాట్ వన్ ఐటమ్ సంఘాతము సంఘాతంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అవన్నీ వేరువేరు పనులు చేస్తూ ఉంటాయి కానీ ఆ వేర్వేరు పనులన్నీ కలిపి ఒక సమగ్రమైన ఫలమునందు పర్యవసానం చెందుతూ ఉంటాయి అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కనపడ్డా వీటన్నిటికంటే ఈ సంఘాతము కంటే విలక్షణమైన తత్వం ఒకటి కలదు రథం విషయంలో రథస్వాము ఉంటాడు వాడు ఈ సంఘాతము కంటే ఉంటాడు అంటే సంఘాతంలో పార్త ఉండడు సంఘాతం వేరే ఉంటాడు సంఘాతము కంటే సుపీరియర్గా కూడా ఉంటాడు పరహ అంటే వారి కోసం ఇవన్నీ వ్యాపారాలు సమర్పితమవుతూ ఉంటాయి అంటే గుర్రం పరిగెత్తినా చక్రాలు తిరిగినా కళ్లెంతో దిశానిర్దేశం చేసినా ఆ మొత్తం వ్యాపారం యొక్క సమగ్ర వ్యాపారము యొక్క ఫలము ఎవరికి లభిస్తూ ఉంటుంది రథస్వామికి లభిస్తుంది రథానికి లభించదు గుర్రం పరిగెడితే ఆ పరుగు యొక్క ప్రయోజనము రథానికి లభిస్తుందా రథస్వామికి లభిస్తుందా చక్రాలు తిరిగితే ఆ తిరగడం యొక్క ప్రయోజనము ఇవన్నీ కూడా రథస్వామికి లభిస్తాయి అలాగే కన్ను చూస్తోంది చెవి వింటోంది మనస్సు సంకల్పిస్తోంది ఇదంతా ఒక సంఘాతము అని మీకెప్పుడైతే ఇది సంఘాతము అని గుర్తించారో ఈ సంఘాతము కంటే విలక్షణమైనది దీనికంటే సుపీరియర్ అయినది వేరే ఒక తత్వము గలదు అని స్పష్టమవుతుంది ఆ తత్వమే ఆత్మ వెల్కమ్ బ్యాక్ టు ఓం వశిష్యం శాంతిశాంతిశాంతి